మీ యొక్క శంఖాలున్నా చెత్తూ ఆ శంఖాన్ని అర్జునుడు దుర్యోధను దుర్యోధను ఏమంటాడు పుట్టంపుగా ఇంత గుణముధరాజు యొక్క ఆ లెత్రాటి మోత ఉన్నది దాని చేత ఆ చెవులు తడువుడిపోయినవియా బ్రహ్మాండీ బ్రహ్మాండరిపోయేటట్టుగా సమస్తమైన జంతువులు చైతన్య రహితులుగా పడిపోయేటట్టుగా ఆ శంఖరీ పడక పడపుర కూడా చూస్తూ మెరిసిపోతూ ఉన్నది ఆ పడగా విరిబెట్టుకొని తోటి పని పోలకి పని తంతితేటే చూస్తూ ఉంటే కన్నులు విలుబెట్టు పోసుమా ఆ అర్జునుడు పెట్టిన కిరీటైన చేతులు ధరస్సు అంటే దేవదత్తము దేవతలు ఇచ్చినటువంటిది కిరీటం అంటే ఇచ్చినటువంటిది ఇక రథములది అంటే గుర్రములేమో గాంధర్వాసములు ఆ పైన పడగేము ఆ గృహోత్రుడిచ్చినటువంటిది ఈ గొప్ప ధనములు కర్చరుడికి తప్ప జగత్తులు ఎవరికీ లేవు అచ్చరువైన వ్యక్తము అక్కడికంతమరే భీష్ణ బాహుడైనడు సుమార్చనుడు బాహుబల సంపన్నుడైన అర్జునుడు వస్తూ ఉన్నాడు యుద్ధానికి ఆ ఊరిగా సామాన్యంగా ఉంటే మాత్రము అందరినీ పలిగుని పోతాడు సుమ అర్జునుడుగా ఆ సైన్యాన్ని అవతూ తీర్చుకొని చక్కగా రక్షలై ఉండవలసింది కృపాచార్యుల దుర్ని వంట తొడినట్లు జయం వరుమో ఆ మన సైన్యములందు అనేక దుర్నిమిత్తములు గోచదిద్దుతున్నవి కొనుక జయనేది మనకు కలగదయ్యాగా ఒక కాయము విను అది నాకు తోచింది చెబుతూ ఉన్నాను అది మంచిది అయితే మీరు కూడా ఆచరించండి మొందరూ ఆ దుర్యోధని ముందు కొంత సైన్యాన్ని పంపించి సైన్యంతో కూడా పంపించి వేస్తాము గల ఎంబటి నడిపింపక మంచి ఆ తరువాత గోవుల్ తోలుకునిపోయే వాటిని పెడతాము లక్ష్యమైనందరు నెంతకు విని మనంగూసి దగ్గరికి ఆ మన వస్తా వినకపోయినట్లయితే అర్జునుడితో యుద్ధం చేయడానికి చక్కగా పాండనందనులు పంట రెండు పదమూడగు నేడు జనపదంబల మనం ఎరుంగంపను వెలువడి పదమూడవేటు కొరందన్న రింగింకొని దుయోధనుడు చూసేందుకము చేయటం ఎందుకు చేయవద్దు పదమూడు సంవత్సరములు కదా వారికి వేసింది పదమూడవ సంవత్సరము పూర్తి కాకముందే గోచరించినాడు గనుక అర్జునుడు తెలుసుకోబడ్డాడు గునుక మరల పదమూడు సంవత్సరములు వేదాము అప్పుడు వెళ్ళిపోతారు సుమా పాండవులు ఆ యుద్ధము మనకు అర్జునుడైన కాని ఇంకోడైతే గోగణములన్నిటినీ కూడా పట్టుకున్నావు మనము సంపదలు సోపదండ్రు వీధి జన్మలత కీర్తి కారణ రుణోత్సతి వెల్వల పార్లేటి మనము కూడా పట్టినా మన చూపిస్తాము కాని ఊరికి వదిలిపెట్టం కదా సంఖ్యాతములను మనకు జయము కలిమి గెలుపుతున్నాయవి ఆ అరుల గుర్రముల యొక్క హేసారో వాయువు చాలా మనకు శుభాన్ని తెలుపుతూ ఉన్నవి రాను బలం వచ్చేది ఒక్కడే కదా అర్జునుడు ఇంతమందితో ఎలా యుద్ధం చేస్తాడు ఎలా జీవిస్తాడు అయ్యా ఎవ్వరు విని నని దీనికి నవ్వుతని గట్రా నాయటు నన్ను వచ్చు తూపిసేనొలుగు ద్రోణుడు వలి కిన్నా చూసిన వారు విన్నవారు నవ్వుతారని కా ఆ అర్జును నేమో పొగడు చూగి సైన్యాన్ని యావత్తూ కూడా దైన్యము చెందించి పొలుగుతున్నాడు ఆచార్యులు రోషము రాజ్యాభిలాషముకీతని రాకము కారణం పెరయంగిని పెద్ద చేసిపోసి వంటి విధమున పొగటనేలాంగ రోషముండే రాజ్యాభిషేకముండే రెండే కాని ఇంకోటి లేదు సుమా కానీ ఇన్నాడే అతన్ని ఆ వొంది మాదిరిగా భట్రాజు మాదిరిగా పొగుడుతున్నాడు అర్జునుని వారు కాయమ్ముదవుల వారు గారు కయ్యం కరంగు వారలను పెద్దవారు గనుక వారిని కాచి అడిగితే చెబుతారు కనుక అలా అడగవలనే కానీ యుత్తానికి మాత్రం వారు పనికిరారు బుద్ధిమంతులు ఎండ్ల కదా నుండి భోజన అవసరం సమయం వల నీటి శాస్త్రోట్టి కాలం నృత్యాలాపం వల పొలుగుతులు కాని కొట్లాడు వారు గారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు షట్ట సోపేదువుగా భోజనం చేయుడు చేయుడు ఏదో అడిగినటువంటి శాస్త్రములు అడిగితే చెప్పటముందుకు అది వారికి తగిన పనిగాని యుద్ధానికి పనికిరా వెనుక భాగముందు నిలిపినట్లయితే యుద్ధము లేకుండా మనకు జయము కోరుతూస్తూ ఉంటారు ఆ అర్జును స్వత్సం చేస్తూ నాయట దోనుడు శ్రీశక్తుడు కనుక ఆ మాటలు వి సహించలేక ఆ దుర్యోధనుడు సైన్యాని దూష్రాహ్మణులున్నదే వారు ఎని యజ్ఞ ఆగాదులు చేసేటప్పుడు కాచి విచారణ చేసేటప్పుడు అట్టడి సమయంలో పనికి వస్తారు అంతేగాని యుద్ధానికి పనికొస్తారా దానికి రారు యుద్ధం అంటే భయం కనుక వీళ్ళు యుద్ధానికి తీసుకురావడమే మన పొరపాటు ఇప్పుడైనా వెనక అడ్డి మనకు విజయాన్ని కోరుతూ ఆశీర్వాదములు చేస్తూ అంతేగాని యుద్ధరంగుకు పనికిరారు సుమా అని అపహాస్యంగా నాడట అలా అర్జునుని కొనియాడాడని యొక్క క్రోధం చేత ఆ ద్రోణాచార్యుల్ని అధిక్షేపించి మాట్లాడాట దుర్యోధనుడు వీరి నాడట శ్రద్ధామాట ఆ కుమారుడు విని కావలి వాటి కొంత మాటలే కావలి వాళ్ళు నాదే గోపగుదు వాళ్ళని కొట్టి కోరుకు వస్తున్నాం మనం అది ఒక లెక్కలోని కాదు వాళ్ళని కొట్టడం ఏమున్నది వాళ్ళు ఇత్తరంగం ఆ సప్ాస్త్ర నైపుణ్యం కలిగినటువంటి వారు కాదు వచ్చి వాళ్ళు అట్టి వాళ్ళను కొట్టి లెక్క లేకుండా కోరుకొని దాని చేత ఆనందపడితే ఎట్లా అంత ఆనందపడి ఈ మాటలు మాట్లాడుతూ నీవు పోయడు ఆడబుగా నీవు సైన్యాళి అయిన జర్పడక ఆ తలకే లేదు నని పోని గోవుని మర మరణించుకొని గోవుని చుట్టవేసి ఇంకా మనం మన యొక్క దేశానికి పో పోలేదు పోలేడు ఇంకా అవి ఆ మత్స్య దేశపు గడి ఉన్నది హద్దు దాటదా ఇంకా అవతలకన్నా తప్పు పోలేదు కానీ యుద్ధరంగమునందు మహావీరులైనటువంటి వారు వచ్చి తలపడినప్పుడు పోయి తెగబడి యుద్ధం చేయగలిగినటువంటి శక్తి లేదు నీ దగ్గర కానీ మాటలైతే నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ నా యుద్ధ రంగమునందు ధర్మయుద్ధం చేసి ఇతర రాజ్యమును ఆక్రమించినటువంటి వారు కూడా నీ మాదిరిగా ఎలా మాట్లాడు నీవు యుద్ధం చేసి గెలిచి పాండవ రాజ్యాన్ని లేదు కదా కొన్ని సమయం గల రే ఆ స్థితి ఉన్నదే పాండవ ఏ అంతా కూడా మాయా ద్యూతములంత అపహరించావు మాయా జ్యూతములు అపహరించావయా యుద్ధం చేసి వాడిని గెలిచి నువ్వు చూసుకోవాలా అయితే అలా యుద్ధం చేసి పరాక్రమాన్ని నెరపి గ్రహించినటువంటి వారు కూడా ఇలా మాట్లాడరు మీ మాదిరిగా అలా కపటం చేసి వారి రాజ్యములంతా అపహరించి రద్దులు నీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఎందుకు దానివల్ల ప్రయోజనం లేదు సమయం పాటు సమయం వచ్చింది ఇప్పుడు పదమూడు సంవత్సరము ఆ అరణ్యవాస అజ్ఞాతవాసములు ఇచ్చేసి వచ్చారు పాండవులు ఇప్పుడు వస్తూ ఉన్నాడు అర్జునుడు కనుక ఇప్పుడు సోపాది పరాక్రమే అంతేగాది తొంటితము గలది వెనకటి మాదిరిగా ఆ మాయాజ్యోతమాడటానికి సాధ్యపడదయా ఇప్పుడు పాండవ వీరులంగులను సముద్రీ పాండవుల్ని గెలిచి నీవు ఆ యొక్క ద్రౌపది ఉన్నది ఆమె నువ్వు ఆ నిండు సభలోకి రప్పించావు నిశ్వాసం చేత వారిని గెలిచి రప్పించలా మాయాద్యోతమునందు వారిని అంతా పరాభవించి రప్పించావు మాసాధ్య అయినటువంటి యొక్క ఆ పరాభం చేయాలని యొక్క ప్రయత్నం చేశావు అలా చెప్పించి ఆమెను ప్రాభించావు సౌబలినీటిగా అదే మీ మామ నాడి శుని యొక్క దుర్మంతం ఇదంతా కూడా ఆ దుర్మంతానికి కట్టుబడి నీవు ఆ ప్రకారంగా చేశావు ఇప్పుడు ఈ వస్తువు ఉన్నటువంటి అర్జునుణ్ణి నీ మామలు పంపవయ్యా ఎదురు పంపు అడ్డుకుంటాడు అబ్బంగి నవమానింపబడిన వాడుగా ఉలతో కవిత నుండు ఆ సభ ఎందు ఆ ప్రకారంగా అవమానింపబడిన కాబట్టి ఈ ధాత్వ రాష్ట్రకుల ధ్వమకేతున్నాడే ఈ ధాత్వ ఈ ధాత్వ రాష్ట్రకుల అందరికీ ధ్వమకేతు ఆ కపికేతునుడున్నాడే అర్జునుడు చెడుకుడు నీకు దుర్మతం గున ద్రోణాచార్యులని అధిక్షేపింపచ్చున కీ మత అది ఎంతవరకు పనిచేయును అంటే ద్రోణాచార్యులున్నది పెద్దలు గురువు గారు ఆయన సజ్జనుడు కనుక ఆయన్ని అధిక్షేపించడానికి పని కోస్తాడు నీ మతం అంతే అంతేకాక దేవదావుల దుర్జయుండకు నను దళోపవచ్చు ఆ ద్రోణాచార్యుల్ని అనగలవు గాని ఆ దేవదానవులకు దుర్జయుడైనటువంటి కార్జునిని ముందు నిలబడి ఒక ఘంట వ్యర్థం చేయగలవాటయ్యా ఎందుకు ఒకటి మాటలు విక్రమ అదిలో కుండకు నతనికే నియ విక్రములు నయే నీటిగాని పరాక్రమములందుగాని ఆ అర్జునుని సమస్తమైన లోకములు కొనియాడతాయి నువ్వేవిటి నేనే విటింపురే అందరూ కొనియాడవలసిందే కొత్త నిర్మిసేటుండకు నిజప్పని అజుడంత లా కొనియాడుతూ ఉన్నది ఒక మంత అర్జును యొక్క పరాక్రమాన్ని ఇక నా తండ్రి ఉన్నాడు ద్రోణాచార్యులు కొనియాడాడు అంటే పుత్తవిశేషుడు కుమారుని కంటే కూడా ప్రేమ పాత్రుడు నాకంటే కూడా ప్రేమ పాత్రుడయ్యా అర్జునుడు అంటే ద్రోణులకు అటువంటి యొక్క శిష్యుణ్ణి కొరియాడాడు అంటే కొరియాడు ఇంకా సిగ్గు నేను చేయు కనుక సిగ్గు లేకపోతే చేస్తే ఆ ద్రోణాచయ్య ఏమైనా యుద్ధం చేయాలి కానీ నేను మాత్రమే చేయను సుమా అన్న ఇలాంటి మాటలు నీ లోకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు గనుక సిగ్గు లేకపోతే ఆయన మా తండ్రి నాటే ద్రోణాచ్యులు చేస్తే చేయని అంతేగాని నేను చేయను సుమా అన్న ప్రళయంతకుండు పట బాణమును మృత్యువును నెచ్చి తిన్నొరతవ్వటము నిలిపిను నిల్పో కొన్ని చెల్లకి నన్ను శర్రములన్నేషము శ్రేయకాలమునసంబరాజు కాని లేక పడ బాణలం అవి వచ్చి మార్గ ఉన్నప్పటికీ కొంత మిగిలితే మిగుల్లి ఉండాలి ఇప్పుడు అర్జునుని యొక్క బాణాగ్యం ఉన్నది అది చుట్టుముట్టింది అంటే నిరవశేషయం సమస్తమైన సైన్యం లేవత్తు కూడా ఏమి మిగలకుండా కాల్చిత కాబోతుంది కుజుల బుద్ధులెత్త కుటీల బుద్ధులు ఎంతట కొనవో మీ యొక్క ఆ కుటెల బుద్ధులు ఉన్నాయే కాబట్టి ఉపాయములు ఇక ఇప్పుడు పని చెయ్యవయ్యా ఇప్పుడేం పని చెయ్యవు దాని పని అంతా అప్పుడు అయిపోయింది ఎప్పుడు పదమూడు సంవత్సరంల కిందట దోత్బలంబు మెరసి తొడరవాలయో ఇప్పుడు ఏమిటా చేయవలసిందంటే దోద్బలంబు మెరసి తొడరవాలయ మన యొక్క పరాక్రమాని తోపాలి మన యొక్క బాహుబలాన్ని తోపాలి ఇప్పుడు అంతేగాని ఆ వెనకటి మాదిరిగా మాయలు పండటానికి సాధ్యపడదు సుమా అడ్డ సాడు వయడో ఇప్పుడు నాడి ఆ అర్జనుడు ప్రయోగించేది అర్ధసాడు కాదయ్యా పాచకులు కాదు వాడు వేసేది ఊరుల నంపాల గురియుండ్యం ఉన్నదే దాంతో నుండి వెడగినటువంటి యొక్క సర పరంపరను బయలుదేరి ముంచేస్తాయి సన్యాన్ని అవస్థ కూడా ఆచకులు అవి ఇష్టం వచ్చినట్టు ఆడటానికి వినుమట్టులుగా గున్న గోవుల వినుక మధ్య ధరణీడు వచ్చిన మార్పు నడుడే పున తిపోదు అతి పంగ అయితే ఈ గోవులు వెంట గోవులను మలేశాం విరాటుని యొక్క గోవులను విరాటుడు వచ్చినట్లయితే మనకు సులభంగా ఉంది ఎవరు పడితే వాళ్ళమే కొట్టేవాళ్ళం తెల కొట్టేసేవాళ్ళం వాడిని కొట్టేసి కోవులు దొరికిపోయేవాళ్ళం కానీ విరాటుడు కాదే వచ్చింది వచ్చిన వాడు విరాకుడు కాదు మహాపరాక్రమ సంపద అర్జునుడు వస్తూ ఉన్నాడు కనుక పోయి అతనితో మార్పునేవి ధీరలోకడట ఆశాము అనే వరకు ఆ రాజేయుడు నాటి కనుడు ఆ క్రోధము కలిగినటువంటి వాడై అంటాడ మీరంతా కూడా రాత్రుడి యొక్క పశువులను పట్టుబడి పొరుగు పోదామని దా వచ్చింది మీరంతా కూడా నడపడి పాండు నందు ఎందుకోసం మనం బయలుదేరింది పాండవులు రావు నగరం లో ఉంటే బయట పట్ట అని కొట్టుకుందామని కదా మనం అంతా బయలుదేరి వచ్చింది అసలు దేశం బయలుదేరటానికి ఇప్పుడున్నరుగా అనేక భంగిడి మనం పాండవుల్ని పట్టుకోవడానికి ఇప్పుడు అర్థినుడు కనిపించాడు కనిపిస్తే అతని యొక్క చర్చ ఉన్నదే నీవు గోచరించావు మునుక మరల నీవు అరణ్యవాస జ్ఞాతవాసను చేయవలసి ఉన్నది అని చెప్పి మనం కొట్టుకొని చెప్పాలి ఆ అత్తిని చూడగానే ఇలా వావిడి చోడు అదలి వండి మాట విలుపబడినట్టుగా పోర్తూ ఉన్నారు వీరంతా ఎవరు ఈ గోణాచారి అశ్వత్మ ప్రపాధ్యాయులు వీరంతా కూడా ఇదంతా ఏ విదయా అంటే ఆ రాదు నాడే దుర్యోధన్ పనికి మాలిగా చేయటానికి వీళ్ళు ప్రకారంగా మాట్లాడటం అనేది చాలుగా అయితే మీకంత భయంగా ఉంటే అర్జునుడిని మీటికి పోవటాలి భయంగా ఉంటే నిలవండి మీరంతా కూడా ఒక్క వీరునితో యుద్ధం చేయడానికి ఒకడు రాదడు ఎంతోమంది కావాలి ఎంతమంది కావాలి ఆయనకి ఆ వచ్చేవాడు అర్జునుడు ఒకడే కదా వచ్చేవాడు అర్జునుడు ఒకడే కనుక నేను ఒకడు రాను ఎంత భయపడుతున్నారు మీరు ఆ అత్యున్న కథ పెద్దడు అన్నదే వారీ ఇక్కడ మా సైన్యం దగ్గరకు రాక ఉంది నాది ఆ వారూ ఉన్న అనేక విధములైన నా యొక్క పరాక్రమానంతా చూపి ఆ యొక్క చేరు ఉన్నదే అజ్ఞని యొక్క రధాన్యావరకు కూడా నాశనం చేసి సారథిని బడులుబడి చేసి ఆ అజ్ఞని యొక్క శరీరములో నా పాన పరంపరలన్నీ కూడా ఆ సౌందుకుల దూరిపోవాలి అలా కొట్టే చేస్తాను సమా క్రోధ్వాలి విరోధి బోధు క్రూరతమీ మన సైన్యం అనేటటువంటి యొక్క ఇంధనములన్నిటిని కూడా తగించడానికి వస్తూ ఉన్నటువంటి అర్జునుడి యొక్క అగ్ని నా బాణువులు లేకు వర్షం చేత చల్లా చువేస్తా చూడండి వీరంతా వేడుగ్గా చూడండి ఇంతమంది ఎందుకసలు అవసరం లేదు పాండవ మధ్య ముందు పదమూడు వత్సరంగులు కూచిపట్టి వచ్చే గగే ఈ పాండవ మధ్యముడు నాడే అర్జునుడు పదమూడు సంవత్సరములు కూచిపట్టి అనేక విధములైన కూడా పడి ఆ బాధలు పడి పడి కోరుతూ ఉన్నాడు సమయం వచ్చింది కదా అని అతని లావును బీదమ్మును లోకమున కెట్టి కానీ అద్దె శిలోక విజయ దురంధరుడు అనేటువంటి యొక్క ఉన్నది సమస్త లోకములు ఎందు ఆయన యొక్క కీర్తి శక్తియంగుల గలబాటన కో వర్తించో నేను కూడా ఈ గురు సైన్యుడు ఒక గొప్ప యోధుడుగా మనశూరుడుగా నేను కూడా ఇచ్చి పోయించి ఉన్నా ఏ విరుములము ఇరుముల ఇరువులము నొందకు బాగుబల సిద్ధుడే ఆ అస్త విద్యూ ప్రసిద్ధుడే కనుక ఇద్దరూ కలిసి యుద్ధం చేసి మామ యొక్క బాగా ఆశక్తులున్నాయి అవి చూపవలసినటువంటి సమయం ఇది మనకు చూపుతాం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 అది ఇప్పుడు దర్శించింది అర్జును అతనితో అర్జును నేను జీర్థాను సమాని ఆ దుయోధునికి పాసు ఇచ్చి ఉన్నా ప్రతిజ్ఞ చేసి ఉన్నా తనక ఆ ప్రతిజ్ఞ తెచ్చారు కదా కర్ణ అర్జునుల దుగ్గను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 ఆ జమదగ్న సుద్రుడు నాడే పరశురాముల దగ్గర అత్త విద్యావత్తు నేర్చాను నేను అటువంటి యొక్క నేర్చని విలు విద్య యావత్తు కూడా ప్రకటించాలి లోకా ఇవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి తగిన సమయం వచ్చిందయ్యా ఈ వేళ నాకు మీకందరికి కూడా మేము యుద్ధం చేస్తూ ఉంటే చూడవల్లు అని కుతూహలం ఉంటే నిలబడి చూడండి అంతా కూడా అడ్డుగా వేడుక లేదే అని సంతసము బుల అడ్డబుల్ లేదు మేము చూడడం మీ యుద్ధం అని అంటారా మీకు యుద్ధం లేకపోతే ఆ పశువుల వెంటబడి వెళ్ళిపండి తోడుకుని వెళ్ళిపోండి ఆ హత్య నేను ఈ అర్జును యొక్క సాంగత ఏమిటో తెలుసుకుంటా ఆ నిన్న మాటలు విని కృపాచార్యులని ఏ ఏ అంటే ఆ కదుని యొక్క మాటలు వినాడట ఆ కృపాచార్యులు విని కాయమున్న కయూటు కాదు చూడవు నీతియులు సమాధనము గనాడు అత్యొందునకయ్య కుడు కాలుతూయా కదుడా ఎప్పుడు కూడా యుద్ధాన్ని కాదుతావు ముందుగానే వచ్చింది రావడంతో యుద్ధమును తాజులవుతావు కానీ ఆ విజయ విషయం ఏది ఆలోచించవు కార్యగతికి కానీ నీతి అరిగినటువంటి మహాపురుషులున్నది యుద్ధాన్ని అధమ సాధనం కలుగుతాడు సాధ సాధనం సా దాన భేద దండోపాయం నాలుగు మొట్టమొదటి సామం తరువాత రెండవది దానం ఏదైనా ఇచ్చి వశపరుచుకోవాలి మంచి మాటలతో వశపరపరుచుకోవాలి దానికి కూడా వశపడకపోతే దానం ఏదైనా సరే ఇచ్చి కొంత భాగాన్ని ఇచ్చి నీకు నాకు తగాద అవసరం లేదని అలా సరి చేసుకోవాలి అది కూడా కుదరకపోతే భేదం వాళ్ళలో వాళ్ళకి వాళ్లల్లో వాళ్ళను భేదించి భేదం గుర్తించి అలా చేయాలి ఇక దానికి కూడా కుదరకపోతే యుద్ధం అప్పుడు దండోపాయం తప్పలు కనుక అర్థసంశుద్ధి ఉన్నది అర్థములు పొందే విషయములో ఆ సవర ఉన్నదే యుద్ధాన్ని అధమ సాధనంగా చెప్తారయ్యా నీటి విధులైనటువంటి మహాపురుషులంతా అకు దేశర అర్ధములు మోరగులైవాదితము నదిని వగవగ తొడరుడల గీడు వచ్చి కనుక దేశము కాలము తన యొక్క పరిస్థితి అంతా కూడా ఆలోచించుకొని దిగాలి ఏ కార్జ్యము అయినప్పటికి అలా దిగితే బాధ లేదు గాని మూరకులై ఇదేది ఆలోచించకుండా యుద్ధమునికి సన్నద్ధులైతే వాళ్ళు సంసించి పొందలేరు సుఖములు పొందలేరయ్యాడు కిరీటి అక్కడుండకాడే అని తలంతుమేని ఏ అయితే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 అర్జునుడికి ఎందుకయ్యా సహాయం చక్రాలతో సంగ్రామించి ముప్పై మూడు కోట్ల దేవతలతో కూడా వచ్చాడు దేవేంద్రుడు ఎప్పుడు కాండవన దహన సమయంలో గుండు తిరగొచ్చాడు మొత్తం అందరినీ కూడా ముప్పై కోట్ల దేవతలతో కూడినటువంటి యొక్క జయించి కాండవనాన్ని ఎవరితో కూడా దహించినప్పుడు ఎవరున్నారే సహాయం ఎవరు లేరు ఒక్కడే దిగ్విజయం కురులకు ఒక్కరుడే ఆ రాజస్సు సమయములో దిగ్విజయం చేసి జగత్తు యావత్తు కూడా జయించి ఆ కురువ విషయానికి యావత్తు కూడా పేరు ప్రతిష్ట కీర్తులు మొదలయ్యేటువంటి యావత్తు కూడా చచ్చినటువంటి వాడు ఒక్కడే జగత్తు జయించింది బలముతో గంధర్వపతిడిపించే కౌరవేశ్వరుని ఒక్కరుడ కాడే దుర్యోధుని అతని తమ్ములను ఆర్జులందరినీ కూడా ఆ యొక్క గంధర్వులు నాడే కట్టుకుపోయేటప్పుడు పద్నాలుగు వేల మంది గంధర్వులను జయించి అందరినీ కూడా విడిపించింది అర్జునుడు అప్పుడు మాత్రం ఎవరున్నారు భీముడు కూడా వెంట అది నివాతకవచుల నివాతకవచులు తరువాత కాళగేయులు మొదలైనటువంటి యొక్క రాక్షసులందరినీ కూడా దేవతలకు సాధ్యం కాకపోతే వాళ్ళందరినీ కూడా సంహరించి వచ్చాడు కనుక అప్పుడు ఒక్కడేనా అర్జునుడు నక్కట దోవతి కై తొడీ అతన్నితోటి పోవునప్పుడు నీ వద్దట నిక్కము చెప్పు మా కనుడా కడమ సంగతులు అవి విన్నాం విన్నాం విషయం కానీ ఒకటి అడుగుతా చెప్పు ఏమిటది భూవరుల నువయంవర సమయంలో అందరం వెళ్ళాంగా మీరు మేము అందరం వెళ్ళాం వెళ్తే ధనస్థుని ఎక్కువ పెట్టలేకపోయాం నీవు బట్టి చూసావు బట్టి చూస్తే కాల ఆ అర్జునుడు నాడే అస్త్రమంగా ఎక్కుబెట్టి ఆ గగనముందు సంచరిస్తూ ఉన్నటువంటి మేన ఎంత నిత్యాకేశ్వర వారేశాడు అప్పుడు అంతా తిరగబడ్డాం వాళ్ళ మీద ఆ భీముడు అర్జునుడు మాధువేషములతో ఉన్నారు బ్రాహ్మణులనే ఉద్దేశంతో తిరగబడ్డాం తిరగబడితేవసరి పోవునప్పుడు నీ వచ్చట కలవో లేవో నిక్కము చెప్పు మా తిరగొచ్చావు అందరినీ కూడా తిరగబడగా పారిపోయారు ఎక్కడ అక్కడ ఆ పారిపోయిన వాళ్ళలో నువ్వు ఉన్నావా లేవా చెప్పబోయే కరుడాసలు అసలు ఆ సంగతి చెప్పు మరి ఒక్కడే అంటూ నావే నువ్వు పారిపోయావు కదా ఆ పారిపోయిన వాళ్ళలో నువ్వు ఉన్నావా లేవా ంగులు మహోత్సాగంగు అత్యంతో కాల్తు కూలిది వృధా గర్వంగుని కేతిక ఆ పాండవులు నారే వారు ఒక్కొక్కరే చాలయ్య దానికి ఇదే సమయం అనుకుంది పాదం ఎందువల్ల అంటే చదువుకోవడం చెప్పడం ఇది ఇచ్చి అది అది విడిచి ఆ ఊపిరి ఆడది కానీ వాడు చదువుతూ ఉంటే వాడు చెప్పడం అయితే కొంత విశ్రాంతిగా ఉంటుంది దానికి తగ్గట్టుగా రాసిపోయి ఉన్నాయి కలగటల్లా బలం బలాత్కారంగా వస్తూ ఉన్నది దానికి దాకట్టుగా అది కాసేపుటి కాసేపటికి పోతూ ఉన్నది ఆ కుంతీ నందులున్నారే పాండవులు ఒక్కొక్కరే చాలునయ్యి ఆ జగత్తులు యావత్తు తల్ల కింద అవసరం లేదు మిగిలినటువంటి వారు కూడా ఆ కుంతి పుత్రులు ఉన్నారే వారితో ఒక్కొక్కడు గారు జగత్తు తల్లకి కానీ నీవున్నావే నీ అంత పనికి వాళ్ళని వాడు ఎవడు ఏదైనా దెబ్బ బాగా తగిలితే అంతులు ఎవడో ఈ సందులు కూడా ఉండవు కానీ వృధాగర్వము నీ చేతికి వచ్చి గర్వం తప్ప ఏమిట ఆ ప్రయోజనం ఈ మాటల వల్ల అన్నాడట అగ్నిగా వాసుకి కోడలు వెనుక గడగి ఎట్లుగా రాధే అని వర్చును బోరనెక్కటి మార్పునూ ఆ ఒకరికి ఒకడు చాలడా పోనావే ఆ అర్జునుడి మీదికి నేను చావు నేను ఉంటూ ఉన్నావు నీ ఒక్కడ వేసిపోవడం ఎలా ఉంటుందయ్యా అంటే అర్జుని మీదికి ఏ చిన్నీరు జయీత పౌర సముద్ర చేతులతో ఈదినట్టుగా ఉంటుందయ్యా ఎంత సాక్ష్యపడినా సముద్రం క్వి నుంగా అన్ని హోత్రంలో దోకట పెట్టిలో నీ ఒక్కడి వేపోయి అర్జుని మీద తిరగబట్టం అలాంటిది వాసుకి కోడలు వెనుక గడగినట్టుగా నీ అర్జునుకు పోరు నెక్కటి మార్పు నవనుట నేను ఒక్కనే సార్ను అర్జును నిర్వహించడానికి అని పోయి టీ కొన్నావు అంటే ఆ వాసుకి కోరలను పేకటం ఎట్టాడిదో అట్టాడిదో కగుడా హసమునగలజే మేలెట్టు అదిపుగా పెద్ద చెంఖామార్తం వీస్తూ ఉంటే అరణ్యమంతా తగు తగులుబడిపోయే సమయంలో తా వానరాని పోయి ఒక్కడే ఆచటానికి ప్రయత్నం చేసేలా సాధ్యం కాదు అలాంటిది నీ ఒక్కడివి నేను అత్యంత ఆవుతా అనటం ఉన్నది అలా ఉందయా కన్నుడా వాటి వల్ల ప్రయోజనం లేదు ఎంతకీ దుర్యోధన్ని రక్షించాలి ఇప్పుడు విడును గురుడు గురుతను నీవు నేను కుటుని తాకుముగా చోడాక నాగా కాదు అత నీ ఒక్కడవే పోతే చస్తావు ఏం చేయాలంటే కురు విడును భీపుండు గురుడు ఆ యోధనుడు భీష్డు ద్రోణాచార్యుడు గురు తనుభవుడు అ ఈ మొత్తం అంతా ఏకీభయించి తాకాలి అర్జుని మీద అంతేగాని ఒక్కొక్కటి వచ్చి దగరేసిపోతాడు ఈ మొత్తాన్ని అవత్తు కూడా కాని పలికిన సంరంభం చిత్తంబునీవులుగు కనికని తోడు పిలువగా పతి పేలే అంటే ఆ ప్రపాతాయుంట ఆయట మీకు నీడవు ఆ దోణాచార్యులుహడు భీపులుహడు మీకు అందరికీ ఆ పాండవుల అంశులేని ప్రేమ మా కొండటం మా పక్షాన ఉన్నప్పటికీ మీ మనస్సు లేవచ్చు కూడా పాండుపుతుల అటువంటి పాండవుల ఎందు నిన్ను వెంట పెట్టి అనేది ఆ దుర్యోధ్ని తప్పు ఆయన బుద్ధి తక్కువని మీ పోటీ వాళ్ళని వెంట పెట్టి తప్పు కాదు మరి వాణి ధనంగులు బాలులు బంధువులు దాడుతుని పెదపపీ రాజు మీ పని ఆ దుర్యోధను యొక్క సొమ్ము ఉన్నదే పిల్లలు పెద్దవాళ్ళు బంధువులు అంతా కలిసి వేలాది తిండ్రు వ్యర్థం వచ్చినట్టుగా తింటున్నారు బాగా సొమ్ము తినటం మరికే తప్ప ఆ కష్టం వచ్చిన సమయంలో ఆదుకునేటటువంటి యొక్క పద్ధతి ఎక్కడ ఉండయా మీకు లేదు నములు బడబడబడో నేను ధరస్సు ఎత్తాను అంటే పొద్దునాలుగు లోకములు కూడా గడగడ గడగడగడ వాణిపోవాలి కనుక నా యొక్క బలం లాంటిది నా పరాక్రమం అది ఏమి కూడా గణించకుండా ఆ అర్జన్ని ఈ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నావు అంటే నేనేమి మాట్లాడవలను ంగు నన్ను పలుకు పలుకు వెళ్ళ వింటుగా ధర్మార్థ సంగతంగువినుగా నిత్యను వింటూ నాయట భీష్ముడు తెలియదు వాదం అంతా ఇతగా దాంతవి ఉద్దేశించి ధర్మార్థ సంగతం గును సువితంగుగా ద్రోణాచార్యులు నీతిపథం గురువు గారు ద్రోణాచార్యులున్నారే వారు తప్పకుండా మాట్లాడారు వారు మాట్లాడిన దాంట్లో ఏమి తప్పు లేదు ఆచార్యతనయు వచ్చి తమ్ములు ఉచిత అశ్వత్ మాటలున్నాయే అవి కూడా ఉచితములు అందులోనూ పొరపాటు లేదు కృపాచార్యుండా తందంగును తెరంగు వడి ఉన్నయ ఆ కృపాచార్యులు మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా బాగా ఉన్నాయి అంగరాజునకు సంగత పాఠ వంగు మాటలు సగుంగాగా మాన్యుల నది అధక్కరింపన అయితే ఈ అంగరాజు నాడే ఆయన ఆక్రమంతుడు కనుక మాటలు మాట్లాడవచ్చు గొప్పవాడు ఆ కారణం చేత మాటలు మాట్లాడవచ్చు కానీ మాన్యులైనటువంటి వారు ఉన్నారు పెద్దవారిని అధక్కరింపనుగునా ఆ దోడాచార్యుల్ని కృపాచార్యుల్ని అశ్వత్థాపనం వారిని అవమానించి అలా మాట్లాడకూడదు దూరమున్న వెదవుతో అడి విచారము గలుగు శత్రువులైనప్పటికి పరాక్రమవంతులై గుణవంతులైనటువంటి వారిని శత్రువులైనప్పటికీ మంచి వాడు ఎప్పుడు కూడా కొనియాడుతూనే ఉంటారయ్యా కొనియాడకుండా ఉండరు శత్రువులు కదా అని చెప్పి ఆ పరాక్రమాదులు కొనియాడకుండా ఉండరు ఆచార్యులైన వారులు పూజా వాక్యముల గరుహులుగాక గరిహించుకు విషయం కాబట్టి ఈ కర్ణుడు నాడే ఈ కర్ణుడు నోటికి వచ్చినట్ల మాట్లాడుతూ ఉన్నాడు పెద్దవాడిని కానడి తగరు ఆ ఛాయ్యులైనటువంటి వాడు పూజావాక్యములకు అర్హులు కాని ఆ గరిహించడు అవునదే తప్పు అనుజు కృపా మన కదంబులకు నిజపాని పుటంగులు సాక్షి ఏ అవతల అర్జనులు వస్తూ ఉంటే వేళల్లో వీడు తనుకుంటున్నారట ఇట్లా ఆయనేమో తనువుకు వస్తూ ఉన్నాడు మహావేదంతో వస్తూ ఉన్నాడు వేళల్లో వీళ్ళు జుట్టు చేసుకుంటున్నారట ఇట్లా తనుకుంటే ఎందుకు పనికిరారి వీళ్ళు అని ఆలోచించి ఆ ఆయన ఆ అభియోజనంతో ఈ మాటలని అత్యత్నా వాళ్ళు చేతులు కొట్టుకున్నా కొట్టుకొని పని సాలినగలదువ్వన్న వాడు విధంకు సమయం కాదు స్వామి ఇప్పుడా మీరు తగాదా పడి ఇప్పుడు తగాదా పడితే ఇంకేమైనా ఉండునా కనుక కాదు చాలినంతగలదు చాలా పని అవచ్చేవాడు సామాన్యుడు కాదు వివత్తుడు నాడే అర్జునుడు వస్తూ ఉన్నాడు విరోధం ముందుకు సమయం కాదు మనం అందరము ఇంగూటి కొలికయ్యంబు సయుధము కాబట్టి ఇప్పుడు మీలో మీరు తప్ప వద్దు అందరం కలిస్తాం అర్జునుడి మీద బల జ్యసనంబు నుండు భేదంబు గలుగు చెప్పుదురు బలవంత్యసరం ఉన్నది బలవంతుడైనటువంటి అక్క చెట్టుపై సమయంలో అంత కలహములు పనికిరావు వారిలో వార్త కాదా పడితే వాళ్ళు సుడువైపోతుంది అవతల వారికి ఆ వేదములక్కర్వేదం మీరు మహాపురుషులు వేదములు వలన సమస్తమైనటువంటి వేదములు మీ ఒక ప్రకారం ఉన్నాయి ధనుర్వేదం ఒక ప్రకారం ఉన్నది మీకు తనుర్విద్యలో అపారమైనటువంటి పాండిత్యం ఉన్నది మీకు వేదములు ఎందు పాండిత్యం రెండు కలిగినటువంటి మహాపురుషులు మీరు కురుబలం గునకు ఒకటి పుట్టిన ప్రసిద్ధుల గా ఈ కురుకులానికి ఏరి వచ్చినప్పటికీ దీంట్లో ప్రసిద్ధులు అంటే మీరే గురుకులానికి యావత్తు కూడా ప్రసిద్ధులు మీరు అది మీ చాలా నిలుచు మంచి వచ్చిన చెడు వచ్చినా మీమీదే ఉంటుందా వారు ఎందువల్ల ముఖ్యులు మీరే కనుక ఏది నాయకుడు వాడి మీద ఉంటుంది ఏదో ఆ బరువు కూడా మిగిలిన వాడు చక్కగా తప్పు కూర్చుంటారు కానీ అది చెడినా లేక సిద్ధి పొందిన ఆ ఏమ బాగుపడినప్పటికి పెద్దవాడికి వచ్చేది అపఖ్యాతి వచ్చిన అఖ్యాతి వచ్చినప్పటికి కాబట్టి కురుకులానికి ఆవత్తు కూడా ముఖ్యులు ఇప్పుడు ఓడిన జయం ఉపందినప్పటికి అది మీ తల మీదే ఉంటుందండి కాబట్టి మీరు ఎలా మాట్లాడి ఒకరిలో ఒకరు తగాదడితే లాభం లేదు అన్న ఎవరైనా తెలియటువంటి వాళ్ళు మాట్లాడినప్పటికీ దాన్ని మీరు లెక్కలో పెట్టుకోవచ్చు సుమా ఎందువల్ల అంటే ప్రభు యొక్క ప్రభుని యొక్క సాధ్యం ఉన్నది దాన్ని గురించి మీరు క్షమించవలే దోల చిత్తము శాంతి వంగలతుట ఇలా మా తొలతులకు అంటే అశ్వత్థామంట అంటే వారంటారట అశ్వత్థామ కృపా స్వామి ఎందుకయ్యా మమ్మల్ని ఏమి మీరు మాట్లా ప్రతి మావలసిన పని ఎందువల్ల నా పెద్దవాడు ఆయన దోణాచార్యుడు వారి మనస్సు కలంక చేరితే మాకేం బాధ లేదు వారిని అధిక్షేపించాడు ఆ కారణం చేత మేము బాధ వచ్చింది కనుక వారి యొక్క మనస్సు శాంతి పొందితే మాదే ఉన్నది అనుకూని గాంగే కదుల గుర్చుకొని తరుపతి గురుని అశ్వద్ధామును వేడుకొని కృపాచార్యులను అంటే ఆ గాంగేయ కన్నులు నారే వీపుని కన్నుని కూడా తీసుకొని ఆ దుర్యోధనుడు ఆ దోణాచ్యాయులు వారి దగ్గరకు పోయి ఆయనకు నమస్కరించి స్వామి యొక్క మనస్సులో కోపం ఉంచుకోకూడదు అని ఆయన్ను ప్రార్థించి అశ్వత్మను వేడుకొని కృపాచ్యాయులకు కూడా చెప్పాడట సాంప్రవచనములు ప్రసన్నై యోధవీరుల గలయంగా నుంకొని దోణాచార్యం ఏ అంటే ప్రసన్నుడై ఏడు అది యొక్క పెద్దల యొక్క కోపోతే చాలా స్వల్పం తాటావు మంట తాటావుకు మంటగా వస్తుంది కానీ వెంటనే తలారిపోతుంది తాటాగు భగభగ భగవంటది కానీ వెంటనే ఆరిపోతుంది అలాగే పెద్దల యొక్క కోపం కూడా అంతేనట అందువల్ల ప్రసన్నుడయ్య ఆ దోణుడు పొలుకలపు ఆ భీష్ముడు భీష్ముడు నాడే ఆయన మాటలతోనే పోయిందయ్యా నా కోపం ఎప్పుడో పోయింది మీది కార్యం ఉన్నటప్పుడు మీద లింక మోహ సాహసముల గురుము నా కోపం లేదు పోవడం లేదు కాని ఇక జరగవలసిందేమిటో చూడండి ఎంతకి ఆ దువాసుకేమి క్యూడు రాకుండా చూడవలి కదా మనం అందరం కలిసి వాస్తవడు మనల గని ఎంత గైరణ తాను మోసములే దొక్క మొగిన మొసదగలయు ఆ అర్జునుడు నాడి పదమూడు సంవత్సరముల నుండి ఇడుగులు పడి పడి పడి పడి మంతా ఎక్కిపోయి ఉన్నది వాడి ఏమి సందేహం లేకుండా వచ్చి దూకుతాడు కనుక ముందు వచ్చిన రావడంతో దుర్యోధను మేరకు దూకాడు అంటే కాజం తప్పిపోతుంది కనుక అందరం కూడా కలిసి ఆ దుయో దుర్యోధనుకేమి మోసం లేకుండా అర్జునుని వల్ల సంరక్షణ చేయవలసిన పారముల మన మీద అప్పుడు కుదుపతి సమయకాల విలయింగుగా నాటిన మాట యు గలదు కాక ఆ దుర్యోధనుడు నాడే పదమూడు సంవత్సరములు పూర్తిగా ఉందే అజ్ఞాతవాసం పూర్తిగాక ఉందే అర్జునుడు అని అన్నాడు దానిని చూపించి ఉన్న దూపు గాంగేయుడు చెప్ప నరుండని తరుగా ఆ సమయ కాలం గడిచిపోయిందో గడిచిపోలేదు ఇంకా ఆ విషయం అంటే ఆయన తోతగా చెప్పాలి భీష్ముడు ఆ విషయం ఆయన చెప్పవలసి ఉన్నది సుమా అన్నటు ఆ ద్రోణుడు ఆయన తుయోధన గిట్టని ఏ అంటే ఆ బీష్డంట ఆడు దుర్యోధ నువ్వు నెల కొన వెళ్ళిపోయిందయ్యా ఆ సంవత్సరం ఉన్నదే వాళ్ళ జగ్జాత వాసం సంవత్సరం వెళ్ళిపోయింది ఎందువల్ల అంటే ఆ రెండవ సంవత్సరమే ఇది అరణ్యవాసానికి ఆరంభించిన రెండవ సంవత్సరంలో అజిఠ మాసం ఒకటి అట్లాగే మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటది అధిక మాసం ఆ అధిక మాసం గర్భ విషయంలో వడ్డీ విషయంలో అది కూడా లెక్కే తమ శాస్త్ర ఆ కారణం చేత ఆ గడికి వెళ్ళిపోయింది నిన్నటితో వెళ్ళిపోయిందా ఆ గడువు నిన్నటతో పొడసూపె నజుడు కనుక తీరిపోయిందినే ఉద్దేశంతోనే వచ్చాడు లేకపోతే అంత తెలివి తక్కువగా అర్జునుడు కనుక తీరిపోయిందా ఇక లేదు గడువు పాండుపుత్రులు ధర్మపురుడు ధర్మాత్మేది కచితాతవాడు ధర్మపదముదు ఆ పాండవులున్నారే ధర్మపురం మహావృష్ణుడు ధర్మరాజు ఎవరికి అధిష్టాతో ఎవరికి నాయకుడు అట్టి వారు ధర్మపథం చెప్పి సంచరిస్తారట అన్ని పాటులట్లు పడిన వారలు దరియంగి నీటి బట్టి వారు తమ మాత్రం తప్పిందుకు ప్రవర్తిస్తారయ తమకు తీడు వచ్చేటట్టుగా అంత తెలివి తక్కువగా ప్రవర్తి ప్రవర్తిస్తారా పాండవులు అవసరం లేదు వెళ్ళిపోయిందనాయటే అట్లా అక్రమానికి వస్తే వారు వారి యొక్క ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ విధాన ప్రకారంగా సంవత్సరాలు చేశారు అలా కాదు అనుకుంటే ఇవ్వ ఇప్పుడు దాకా ఎందుకు ఒక నెల తక్కువగా ఎందుకు ఇంతకాలం బాధపడటం ఏం చేసేవాడు ఆ సభలోనే ఆ ద్యోత సమయంలోనే లేచాడు కూడా అబ్బా లేచాడు కూడా కానీ ఆ ధమ్మరాజు లేటటువంటి చేత ఆ భీమ కట్టుబడిపోయింది అట్టా అప్పుడే తిరగబడేవాళ్ళు అలా తిరగబడి అక్రమానికి పోల్పడితే కనుక ఇంత బాధలు ఎందుకు పడేవాళ్ళయ్యా కనుక అది నీవేమి ఆ సందేహం అవసరంలా వెళ్ళిపోయింది అడుగు కాలం చెట్టును కవరగుంటా కూడా పుచ్చి బాధలు పడి దాన్ని పుచ్చి ఇప్పుడు వస్తూ ఉన్నాడు తమ యొక్క ఏక్కు ఉన్నది ఆ పరాక్రమం అది చూపకుండా యొక్క ఆగరం వాళ్ళు ఎత్తుదే మొట్టగ వచ్చదే మనము దగ్గన కనుక వాళ్ళు ఊడుకోరు గను ఆ మన మీద తమ యొక్క సాహసం ఉన్నది పరాక్రమాన్ని ప్రకటిస్తారు కనుక మనం కూడా ఎదుర్కోవడమే మన పని వచ్చినవాడు బల్బునుడు అవస్థము గెలుతు మనంగా రాదు వచ్చేవాడు అర్జునుడు కనుక మనము జయిస్తాము అని చెప్పి నిశ్చయించుకోవడానికి మాత్రం ఇల్లేదు బలంగులు రేడును ఇద్దరు కొట్లాడుకునేటప్పుడు ఆ రాజ్యలక్ష్మి కాయి పోరాడేటప్పుడు ఇద్దరు విరుస్తారా విలుపునేటు ఒక చేతయుధం చేయవలసింది ఆ యుద్ధములో హెచ్చవచ్చు మరి ఒకరు ఓడిపోవచ్చు అది తప్పదు కాబట్టి అది ఎత్తైనా సరే యుద్ధం చేయటం ఏమి అడవద్దు కాదు యుద్ధం చేయడం కాదు అంటే ఇంకో మార్గం కూడా ఉంది ఏమిటి వర్గమై నికు చేతయుందకున్నా ఎప్పటికైనా మీకు మాకు తగాదవద్దు కనుక ఏదో అయిపోయిందేమో అయిపోయింది బాధలు పడ్డారు మీరు కూడా కనుక మీ రాజ్య భాగాన్ని మీరు తీసుకోవలసిందే అని చెప్పి అలా అసంధి చేసుకొని యుద్ధం లేకుండా మానుకున్నప్పటికీ అది భాగానే ఉండును అన్న ఆట పేరుడు ఆవి కుటుంబసితలు అంటే ఒక నవ్వు నవ్వి ఆవిట దుర్యోధనుడు నవ్వి మనకు అందుకనకు నెట్టుబందు గలుగు మనకు ఆ పాండవులకు ఇంకా పొందేం చెయ్య ఇంకా పొంద సంధ్య ఎక్కడది కాదు నేను రాజ్య భాగమీ నేను నా రాజ్య భాగం ఉన్నది వారి భాగం వారికి నేను భూ యుద్ధమే చేస్తాను నేను అంతేగాని ఇంకా సంఖ్య ఎక్కడది అన్నాడుటనంగులాకం నుంచి గురుండి కాలూ కయ్యంగు భంగియు రూపతి కంటిమిగులంగా లేదు అంటే ఆ ద్రోణాచార్యులు విన్నాడుట విని ఆ కార్తీక ఉన్నది దుయ్యోధం నీకు తెలియకుండా లేదు ఆయన అన్నీ తెలుసు అయినప్పటికీ నా యదింగి నియంత్రణ చెప్పేదో కానీ ఒక విషయం నాకు తోస్తూ ఉన్నదే చెప్తాను ఈ పదం ఉన్న అలవ పాలుగొని మహీ పాలు సరంగుగా ముందర పోవలూ తగ్గులో నాలుగవ వంతు తీసుకొని రాదు నాడి దుర్యోధను ఆయన ముందుడిపోవాలి అంత్యసేన తదనంతరం కదుపులం వదివి కొని తన వలయో అంత్యసేన ఒక నాలుగవ భాగం ఆ కదుపులు ఉన్న ఈ గోవుల్ని వాటిని పొదుపుకొని పోవాలి ముందు సక్కడి సగముతో మనము నిలిచి మోహ దించిల్ల నల్ల నడుగు వలయో పోతే ఇక సగం సైన్యం ఆ సగభాగంతో కూడా మనం వెనుక ఉండి ఉండాలి ఎందుకు అర్జునుడు ఎక్కడికి వచ్చి అక్కడ ఢీకుంటానికి ఆ గోవుల మీదకి గానీ దుర్యోధను మీద కాని పోకుండా ఈ సైన్యమంతా కూడా ఇలా పోవాలి మూడు భాగములుగా పోవాలి కొంత సైన్యంతో దుయ్యోధుడు ముందు పోవాలే తరువాత కొంత సైన్యమేమో ఆ గోవుల్ని వెంట గోవుల వెంట పోవాలి మిగిలిన సగ భాగంతో వెనక రూ పోంచి చతురంగుల ఇది బాగా ఉందన్న ఆట భీష్ముడు అని ఆ దాన్ని మూడు భాగములుగా చేసి అనగా నాలుగవ భాగం ఆ దుర్యోధనికి ఇచ్చి పో వెళ్ళిపో ముందు తరువాత ఒక భాగం ఉన్నది ఆ గోవులు వెంట నడుస్తూ ఉన్నదట ఇటు అటు పోకుండా చదరిపోకుండా గోవులను ఆ సైని వెళ్తూ ఉన్నదట మిగిలిన స్థగము కూడా వెనుక ఆ వెనుక నిలబడి మెల్లమెల్లగా పోతూ ఉన్నది అందులో మధ్యలో ఉన్న లోటము కృపాచార్యులేమో కుడివైపున ఆచార్య పుత్రులు తాపటంగా అశ్వత్మయము ఎడవ కార్ముడు కర్ణుండు ముందటంగా కర్ణుడేమో సైన్యానికి ముందు మిగిలినటువంటి యొక్క ఆ లోలున్నారే వారు అక్కడ అక్కడ మధ్యలో సైన్య మధ్యంలో ఉండేటట్టుగా మోహరించి తానుంచి వెనుక నడిపించుండే ఆ తాగడి ఉన్నది వచ్చి వాడై ఆ పీపుడు వెనుక భాగంలో నడుస్తూ ఉన్నాడు ఆ సైన్యానికి కూడా <ndotape> ే దేవముని పంతులు గణం దుల్లగా